ప్రేమపర్ల తండ్రి నమ్మకం దేవా మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంత వందనాలు స్థితిలో చేస్తున్నాం మా సమయంలో దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేయండి ఈ రోజు మీ సన్నిధిలో గడిపే సమయం ఆశీర్వాదకరంగా చేయండి స్స్తుతించి కనుక వచ్చేవారుగా వాక్యాన్ని ధ్యానించి అయా అను తను ఆ రీతిగా తండ్రి నేను మా రానున్న పరిచయం గురించి ప్రార్థన చేయటం వీటికి భారం తెచ్చేయండి చూపించండి మా సమయ దీవనకరంగా చేయండి జయరావు గారితో సమయం బట్టి నీకు ఎంత వందనాలు అవసరం ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం సహాయం హాస్పిటల్ నుంచి తీసుకురండి కుటుంబాన్ని అంతా ప్రభావ బలపరిచి ఆదరించి తండ్రి ప్రేమను నీ అపారమైన ప్రేమను నీ కృపను రుచి చివారుగా చేయమని బృతిని ఆడుకుంటూ చేసిన ప్రార్థన నేను కూడా నీ సహాయం కోరుకుంటూ కేసు ప్రభుట బహునిధి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె నా నాయు ప్రభువా నాజీవితం అంకిత నీపే నా జీవితం అంకిత నా ప్రాణప్రియుడాయేసు ప్రభువా నాజీవితం అంకిత నీకే నా జీవితం అంకిత ీ సత్యముసా మాజములో తిని నా హృదయములో సత్యము సాజములో తిని నా హృదయములో దాచి చలేను ప్రభు దాచి ప్రభు స్తియాగముగా నూతన గీతము నే పాడేద నేపాడేద నా ప్రాణ ప్రియుడ నాయసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం జ్ఞానులకు నీ సందేశం మతకర్తలకు నీ ఉపదేశం జ్ఞానులకు నీ సందేశం మతకర్తలకు నీ ఉపదేశం అర్థము కాకపోయనే అర్థము కాకపోయనే పతితాలందరూ నీ జీవ జలములు రాగితి రేత్రణ ప్రియుడ నాయ ప్రభువా నా జీవితం అంకిత నీకే నా జీవితం అంకిత నా ప్రాణప్రియుడా ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం హి ఆ ప్రైజ్ లో ప్రార్థన చేసి వాక్యం చేస్తారు స్తోత్రం నాయన గొప్ప దేవా జీవం వారి తండ్రి నీకెంతో వర్ణాలు ఇస్తాయా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకున్నారనైనా ఈ రార్తి కాల సమయం అయినా మీ ప్రియులందరితో కలిసి నైనా మాకు ఇచ్చిన ఇక సమయం బట్టి నీకు ఎంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞతలు అర్పించుకున్న గొప్పదేవా నైనా ఏసయ్య పాటల ద్వారా ప్రభావం ప్రభావ ప్రాడన్ ద్వారా మీరు నీకు ఎంతో వర్ణాలు ప్రభావ మీ వాక్యం మీరు మాతో మాట్లాడడం బలపరిచి ప్రభావతాన్ని మీరే సాయకులుందని ప్రార్థిస్తున్నారు మీకు పశుదాత్ మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టి అయినా మీకు తలంపులతో నింపండి మా ప్రవర్తన అంతట్లనైనా సత్యాన్ని ప్రకటించిన ప్రవక్తలు కూడా ఉన్నారు కానీ ఒక దశలో దేవుని సేవకులు కూడా మోసపోతారు అనే విషయము ఇక్కడ మనం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ఏ రీతిగా ఒక సేవకుడు ఒక సేవకుని మోసగించడం అన్నట్టు ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యము కానీ ఇది ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలనేది మనం జాగ్రత్తగా మనం పరిశీలించాలా ఎందుకంటే దేవుడు ఒకసారి దేవుడు తన వాక్కును బయలుపరిచినప్పుడు అయన మాట మళ్ళా మార్చుకోడు దేవుడు ఒకసారి ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను ఖచ్చితంగా అది నెరవేరుస్తుంది మళ్ళా తిరిగి ఆయన వాపస్ తీసుకోడు ఆయన ఒకవేళ వాపస్ తీసుకోవాలి అనుకుంటే అది ఇంపాసిబుల్ కాదది కానీ కానీ ఆయన కన్విన్స్ చేయొచ్చు తర్వాత ఆయన మరలా తిరిగి మనం దాని నుంచి ఆ పొందాలంటే మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా తిరిగి దేవుడు దాన్ని ఆపగలడు అనర్థాన్ని ఏదన్నా కానీ ఒక శోధన కానీ ఏదన్నా కానీ కానీ ఇక్కడ ఇక్కడ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది ఆ మొదటి అధ్యాయంలో మొదటి వచ్చినంలో పదమూడో అధ్యాయం మొదటి వచ్చినంలో అంతటా దైవజనుడైన ఒకడు యహోవ సెలవ సెలవు నుండి యూదా దేశం నుండి బేతెలనుకు వచ్చాను ధూపము వేయటక ఎరోబాము ఆ బలిపీపీఠం నిలిచి ఉండగా కాబట్టి దేవుడు ఈ ప్రవక్తను పంపిస్తున్నాడు ఇతని పేరు లేదు కానీ ఒక యవనస్తులైన ప్రవక్త ఇతను యూదా దేశం నుంచి బేతలికి అంటే బేతలులో ఎరవము రాజ్యం వెళ్తున్నాడు కానీ అతను అంత విగ్రహాలను తట్టు నడిపించడం ఇస్రాల్ భయంకరమైన పాపంలో నడిపించిండి అయినా దేవుడు ఈ లోకంలో ఎక్కడన్నా కానీ దేవుని బిడ్డల తప్పిపోతున్నప్పుడు మార్గంలో పోతున్నప్పుడు దేవుని అనుసరించి ఈ లోకం తిరుగుతున్నప్పుడు దేవుడు తన ప్రవక్తలను అక్కడ పంపించడం మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళని హెచ్చరించకపోతే వాళ్ళు మార్పు చెందకపోతే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది శిక్ష వంతురని దేవుని ప్రేమ కాబట్టి ఆయన ఒక ప్రవక్తని ఆ దేశానికి పంపిస్తున్నాడు అయితే ఈ ఎరోము ధూపం వేస్తున్న బలిపీఠం మీద కానీ రాజు చేయాల్సిన పని రాజు చేయాలా కానీ అక్కడ ఇతను ఏం చేస్తున్న విగ్రహాలకు ధూపం చేస్తున్నాడు అయితే ఆ దైవజనుడు యహో అగ్నిచేత బలిపీఠములకు ఈ మాట ప్రకటన చేశాను బలిపీఠంతో మాట్లాడుతున్నాడు బలిపీఠమా బలిపీఠమా ఎహోవ సెలవిచ్చినది ఏమనగా దావిధి సంతతిలో ఏషియా అను ఒక శిశువు పుట్టును నీ మీద దూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించను అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయను అంటే ఇది ఒక ప్రవచనం అన్నట్టు ఈ ప్రవచనము నాకు ఛానల్లో ఒకసారి ఈ వాక్యం చదువుతుంటే నాకు అర్థం కాలేదు ఈ శిశువురు అసలు ఎవరి అని చెప్పన్నప్పుడు మొన్నటి దినం మేము ధ్యానించిన వాక్యం దినత్వం రెండో దినరుత్వం అంత గ్రంథం అనుకుంటా ఆ వాక్యంలో ఆ ముప్పై నాలుగో అధ్యాయంలో ఏషియాని ఒక రాజు ఉంటాడు అతను ఆ బలిపేట మీద ఆ ఇస్రాయల్ ప్రజలంతా ఆ దేశం అంత నిండిపోయినప్పుడు అతను బలి బయలు దేవతగా పూజించిన వాళ్ళందరినీ మొత్తాన్ని క్లీన్ అప్ చేస్తాడు మొత్తం క్లీన్ చేస్తాడు దేశాన్ని మొత్తం పవిత్ర పరిచి ఆ బలిపెట్ట మీద కాల్చిపడేస్తాడు అంత భయంకరంగా ఆ ఉన్న విగ్రహాలన్న ఆయన అన్నట్టు నేను మొత్తానికి లేకుండా ఆయన క్లీన్ చేసేసిండు అంటే వాళ్ళందరూ అక్కడ అన్నప్పుడు ఈ వాక్యము అక్కడ చూస్తే ఈ వాక్యము ఈ ప్రవక్త చెప్పిన వాక్యం అక్కడ అది నెరవేరుతుంది అక్కడ కానీ అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చిండు ఏం చెప్పిండు నువ్వు పోయి అక్కడ నువ్వు ఏం చేయాలా వాళ్ళని హెచ్చరించాలా తర్వాత నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలా అయితే ఇవన్నీ జరిగినప్పుడు ఆ బలిపీఠం రద్దలు కావటం అవన్నీ మనం చూస్తూ ఉంటాం అయితే రాజు ఆ మాట చెప్పినప్పుడు అతన్ని పట్టుకొని చూస్తాడు ఆయన ఆయన ఆయన చూసినప్పుడు ఏం జరిగిందంటే అతను చెయ్యి చచ్చబడిపోతుంది ఆ టైంకి అప్పుడు అతను మళ్ళా దైవజన్ బతనుడుకున్నప్పుడు మళ్ళా ఆయన ప్రార్థన చేస్తే మళ్ళా చెయ్యి మంచిగా అవుతుంది అప్పుడు అతను పిలుస్తున్నాడు ఏమని చూడండి మోసము ఎట్లా వస్తుంది ఎట్లా చూస్తుంది ఒక దైవజనులైన వాడు ఏ రీతిగా ఉండాలనేది అది ప్రత్యక్షణం మనం చాలా జాగర్తగా మనం పరిశీలించినప్పుడు ఆ దైవజను రాజు చూడండి అతను ఏమంటున్నాడు నా చెయ్యి బాగైపోయింది కదా నేను నీకు బహుమానం ఇస్తా మా ఇంటికి రారాదు అని చెప్పి అతను పిలుస్తున్నాడు అయితే అతను ఏం చేశాడు ఆ దైవజను రాజు తిట్ల నీ ఇంట్లో సగము నాకు ఇచ్చినా సరే నీ ఆస్తి నాకు ఇచ్చినా పర్లేదు ఏమిచ్చినా పర్లేదు నేను మటుకు మీ ఇంట్లోనే అన్నపానములు పుచ్చుకోను అని ఆయన చెప్తున్నాడు ఆయన ఎందుకు అన్నపానంలో పుచ్చుకోవద్దనియో నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియో యహోవ వాకు చేత నాకు సెలవునే అని రాజుతో చెప్పింది అంటే దేవుడు చెప్పినడానికి నువ్వు ఏ మార్గం పోతావో మళ్ళీ తిరిగి అదే మార్గం నువ్వు పోవద్దు అక్కడ ప్రవచించాలా నువ్వు హెచ్చరించాలా తర్వాత నువ్వు అక్కడి నుంచి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలా అది ఆజ్ఞ అన్నట్టు ఈ ఆజ్ఞని ఖచ్చితంగా పాటించాల ఆయన ఇది ఆజ్ఞ కానీ ఇక్కడ ఇక్కడ ఏమైతుంది ఇక్కడ రాజు మంచిగా అయిపోయేసరికి ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన ఏం చేస్తే బహుమానిస్తుంటే అతను జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఆస్తి ఇచ్చినా ఏమి సరే నేను మటుకు చెప్పి అయితే ఇదంతా ఆ ప్రదేశంలో ఉన్న దేశంలో అందరూ అయితే అతడు ఆయన చేసిన ఒక చిన్న బలహీనత ఏంటంటే ఆయన చెప్పినప్పుడు అక్కడి నుంచి ఆయన అయితే ఆయన ఏం చేసినంటే ఒక మస్తకి వృక్షము కింద పద్నాలుగుగా వచ్చినప్పుడు చూస్తే ఒక మస్తకి వృక్షం కింద అతను కూర్చున్నప్పుడు చూడండి అక్కడ కూర్చుండి అక్కడైనా కానీ అక్కడ కూర్చోకుండా నేను వెళ్ళిపోయింటి ఎక్కడ ఉండదు కానీ అక్కడ కూర్చుండు ఆయన అక్కడ కానీ ఎక్కడ ఆగొద్దని చెప్పి నువ్వు చెప్పాలా నువ్వు కానీ అక్కడ కూర్చున్నాడు అక్కడ సరే అలిసిపోయి ఉండొచ్చు ఆయన అయితే యూదా దేశంలో నుండి వచ్చిన దైవజను అని అడగగా నేనే అనిను అయితే అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమని అని చెప్తుంటాడు ఇంకొక ప్రవక్త అక్కడ ఉన్నాడు అతడు నేను నీతో కూడా మరలి రాను నేను నీతో రాను నీ ఇంటి అన్న ప్రవేశించను మరియు నీతో కలిసి ఈ స్థలం ముందు అన్నపానులు పుచ్చుకొనను నువ్వు నీవు అచ్చట అన్నపానులు పుచ్చుకోవద్దనియో నీవు వచ్చిన మార్గం పోవుటకు తిరగవద్దనియో యహోవా వాక్ చేత నాకు సెలవు అయినని ఆయన ఆ ప్రవక్తం చెప్తుంది అంటే రెండోసారి అతన్ని విశ్వాసం పరీక్ష ఒకసారి మోసం తప్పించుకున్నాడు తర్వాత రెండోసారి ఆ మస్తకి వృక్షం కిందన్నాడు తర్వాత అతను వచ్చిండు అక్కడున్న ప్రవక్త అయితే మళ్ళా అదే మాట చెప్తుండ ఆయన అక్కడ కానీ అక్కడ ఏమైందంటే చూడండి ఇది మనం జాగ్రత్తగా మన అర్థం చేసుకున్నప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞ అది ఎప్పుడు కూడా మారదు మనుషులు మనం మారొచ్చు కానీ మన మాట మారొచ్చు కానీ దేవుడి మాట ఎప్పుడు మారదు కానీ ఆయన అతని చెప్తున్నాడు ఆ కానీ అతను ఏం చెప్తున్నక్కడ పద్దెనిమిది వచ్చినంలో అందుకు అతడు నేను నీ ప్రవక్తనే అని చెప్తున్నక్కడ నేను కూడా ప్రవక్తనే అంటే ఒక విధంగా చెప్పంటే నేను కూడా పాస్టర్ని నేను కూడా సేవ చేస్తా నేను కూడా పాస్టర్నే అని చెప్తున్నా అక్కడ మరియు దేవదూత ఒకడు యహోవ చేత సెలవు పొంది అన్న పనుల్లో పుచ్చుకున్నకై ఇంటికి తీసుకొని రమ్మని చెప్పని అతనితో అబద్ధమాడగా ఈ వ్యక్తి అబద్ధం చెప్తుంది కానీ దేవుడు అతనికి ఏం చెప్పిన ఫస్ట్ నువ్వు పోయి ప్రవశించాలా నువ్వు ప్రకటించాలా తర్వాత ఎక్కడ కూడా నువ్వు ఆగొద్దు తర్వాత వచ్చిన మార్గంలో పోకుండా నువ్వు వెళ్ళిపోవాలా అని దేవుడు చెప్తే ఆయన ఏం చేసిండు ఒక దగ్గర ఆగిండు తర్వాత ఆగినప్పుడు అనర్థం అన్నట్టు అక్కడ ఆగకుండా ఉంటే ఆ ముసలి ప్రవక్త అనేవాడు వచ్చేవాడు కాదు ఆయన ఆగిండు అక్కడ వెళ్ళిపోవాల్సింది అంటే చూడండి ఆగటం వల్ల ఎలాంటి అనార్థం జరిగింది అక్కడ అంటే ఆత్మీయ జీవితంలో కూడా మనం సాగిపోతూ ఉన్నప్పుడు ఎన్ని అనర్థాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ నువ్వు మనం పోతూనే ఉంటాం కానీ ఎప్పుడైతే మనం ఆగుతామో వస్తుంది అన్నట్టు మిస్టేక్స్ వచ్చినప్పుడు అన్ని వస్తాయన్నట్టు దుష్ట శక్తులు మనుషుల్లో ఉండి ఎట్లా మోసగిస్తూ ఉంటేనట్టు అంత మంచి ప్రవక్త అయినా కానీ అతను వచ్చి నేను కూడా ప్రవక్తనే కూడా నీలాంటి సేవకుడిని అని చెప్పి మా ఇంటికి చానం అంటే అతను ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు నాతో ఏం చెప్పిండు కానీ ఇతనేంది దేవతతో వచ్చి చెప్పిండని చెప్తుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని పరిశీలించాడు పరిశీలించలే అంటే ఈయన కూడా పాస్ట్ అని చెప్పింది కదా ఈయన చెప్పేది కూడా వాక్యమే ఎవరైనా దేవుని సేవకులే కదా చెప్పేది వాక్యం అంతా ఒకటే కాదు బ్రదర్ అంటారు ఒకటి కాదు అని వాక్యం చెప్తుంది కానీ ఇతను అబద్ధం అడుతున్నాడు అది అబద్ధం అన్నట్టు దేవదూత రాలేదు ఏం రాలేదు కానీ దేవుడు కూడా ఒక దశలో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ప్రతి దశలో మనము ఏ స్థితిలో ఉన్నమో ఆత్మీయతలో కానీ ప్రతి దశలో కానీ దేవుడు చెప్పిన పనిని మనం సక్రమంగా నెరవేర్తిస్తామో ఆయన ప్రతి మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఆ రీతిగా చేయకపోతే మనము ఎట్లా పరీక్షింపబడకపోతే నువ్వు నిజంగా ఆయన కొరకు జీవిస్తావు లేదని ఎట్లా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అతను ప్రార్థన చేయాలి ప్రభావ మీరు నాతో ఏమో అట్లా మరి ఈయనందు ప్రవ్వ అన్న పనుల అన్న అని చెప్తున్నప్పుడు అతను ఏం చేసిండు నేను కూడా ప్రవక్తనే అన్న మాట అతను మోసపోయింది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందండి కాబట్టి అందుకే పౌలు అంటాడు చెప్పేవాళ్ళు ఎవరన్నా కానీ మేము ప్రకటించవలసిన ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త ఎవరు ప్రకటించినా లేక దేవుతో వచ్చి పరలోకించి వచ్చి చెప్పినా కానీ వాడు చాపగ్రస్తుడవును కాక అని చెప్పిండు అంటే అంత కఠినంగా ఎందుకు చెప్పిండు అంటే పౌలు గొప్పవాడనా కాదు కానీ దేవుని మాట ఆయన ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది మారదని విషయం చెప్పింది అక్కడ కానీ ఇక్కడ ఏం జరిగింది ప్రవక్తని అని చెప్పగానే ఆయన మోసపోయింది అక్కడ కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలా ప్రతి దశలో మనము ఉన్నప్పుడు చెప్పే బోధ ఏదైనా కానీ ఎక్కడున్నా కానీ అది ఆ దేవునికి వాక్యానుసారంగా ఉందా లేదని పరిశీలించాలా ఒక దశల వరకు పరిశీలిస్తాం అన్ని విధాలుగా మన పరి పరి వాక్యాన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ వాక్యం ఇది సత్యమా లేకుంటే ఇందులో ఏమైనా కల్పితం అనేది మనము ప్రతి క్షణం మనం గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉండదు నేను కూడా పాస్టర్ అంటే అవును అందరూ సేవకులే కానీ అబద్ధ ప్రవక్తలు ఉన్నారని చెప్పిన అబద్ధం మంచి ప్రవక్తలు కూడా ఉన్నారు కాబట్టి ఈ కాలంలో చివరి కాలంలో కూడా అబద్ధ బోధకులు కూడా ఉన్నారు మరి ఏది అబద్ధం ఏది సత్యం ఏది అబద్ధం అనేది తెలుసుకోపోతే మనం ఏ ఎట్లా ఉన్నామో ఏ గుంపులు ఉన్నా కూడా తెలియని స్థితిలో ఉంటారు కదా అంటే ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం పాత నిబంధన కాలంలో కూడా అన్ని ప్రవక్తలు మోస ప్రవక్తలు ఉన్నారు ఎక్కువ ఈ చివరి కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు కానీ ఎట్లా మనం తెలుసుకుంటాం ప్రభు అంటాడు ఒక సూచన వారి ఫలముల వల్ల మీరు వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు మంచి చెట్టు మంచి ఫలంలో బలిస్తుంది కానీ జామ చెట్టు జామకాయలో వస్తుంది కానీ వేరే కాయలు వస్తాయి రావు కాబట్టి వారి ఫలముల వల్ల మీరు వాళ్ళని తెలుసుకుంటున్నారు ఏంది ఫలం అంటే వాక్యం ఫలం అని పరిశీలించాలా లేకపోతే మాకు ఎందుకు ఎవరు బోధ ఎవరు బాధ వల్ల అని చెప్పుకుంటూ పోతే మరి మనం ఎందుకు ఉన్నట్టు దేవుని సత్యాన్ని తెలిసి కూడా మనం మనం మన మనకి ఎందుకు మనం ఆయన ఆయన సేవకులుగా ఉంటాం చాలా మంది చెప్తుండం మనకి ఎందుకు వచ్చిన వాళ్ళు ఏవో చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటూ పోతారు మనకు వచ్చినా మనకు కాదంటే అంత మనకు వచ్చిన కాదని పోతే మరి మనం ఎందుకు ఉన్నట్టు దేవుడు ఈ స్థాన ఈ టైంకి ఈ కాలానికి దేవుడు మనల్ని మనల్ని ఎందుకు పెట్టిండు అంటే సత్యాన్ని ప్రకటించడానికి అబద్ధం అంటే మనం ఏదైతే సత్యంలో చెప్పడం కాదు సత్యాన్ని తెలుసుకుంటున్నాం మనం తెలుసుకోవడానికి ప్రయాసపడతాం ఇంకా ఏం తెలుసుకోలేదు వన్ పర్సెంట్ లేదు మనలో కానీ తెలుసుకుంటాం మనం సంపూర్ణ మనం తెలుసుకుంటాం సత్యని పరిశీలిస్తున్నాం తెలుసుకొని ఎక్కడ అబద్ధపోతుందో మనం అక్కడ ప్రేమతో వాళ్ళకి చెప్పాలి వాక్యం మీరీ ఉంది అప్పుడు వాళ్ళు ప్రభుని తెలుసుకుంటారు చూడండి ఒకప్పుడు మేము అట్లనే ఉంటే మేము తెలుసుకోకుండా రకరకాలమైన కానీ వాక్యం తెలిసిన తర్వాత వాటి నుంచి బయటకు ఆయన కృపగల దేవుడు కాబట్టి కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ ప్రవక్త మంచి ప్రవక్త కానీ మోసపోయిండు కానీ ఎందుకు పాస్టర్లో పాష్టర్లే మోసగిస్తారు సైతం మోసగించాడు మనుషు ఎట్ట మోసగిస్తున్న వాడు మనుషుల్లో ఉండే ఉంటాడు కాబట్టి అందుకు మనము జాగ్రత్తగా పరిశీలించాల చూడండి ఆయన సెలవు పొంది ఏం చేసిండు తన ఇంటికి రమ్మని చేస్తే ఆయన ఏం చేసిండు వెళ్ళిపోయిండు అతడు తిరిగి తనతో కూడా మరలిపోయి ఆ ఇంట అన్న పనులు అంటే తినేసి అన్న భోజనం చేసినట్టు వారు భోజనం చేయిస్తుండగానే అతని వెనకకు తోడుకొచ్చిన ఆ ప్రవక్తకు యహోవాక ప్రత్యక్షమైంది ఇది కొద్ది బాధ అనిపించింది ఈ అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్ రావటం అంటే ఆయన తలుసుకుంటే ఆ టైంకి ప్రవక్త అవిధేత చూపించింది అక్కడ ఆయనకు ఒక పరీక్ష అది మనకు కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి కదా పది దశలు దేవుడు కూడా పరిశీలిస్తూ ఉంటాడు దేవుడు కూడా ఒక దశలో వీళ్ళు ఏం ఎంతవరకు ఉంటారని చెప్పి ఆయన కూడా పరిశీలిస్తూ ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు అన్నట్టు వీళ్ళు ఎంతవరకు నిలబడగలరు వీళ్ళు ఇది అబద్ధం అని తెలిసి కూడా వీళ్ళు దాన్ని తీరుమా దాన్ని సమర్థించుకుంటారా లేకుంటే నాకు వచ్చిన గమ్మును పోతారా లేకుంటే ఇది ఇది అబద్ధం ఇది సైత్యం ఇట్లా ఉంది వాక్యం అని చెప్తారా అనేది ఆయన కూడా చూస్తూ ఉంటాడు ఆయన మోసపోయింది అక్కడ అయితే చూడండి ఆయన ఆ టైంకి ఎవరైనా వాడుకోవచ్చు దాడిని కూడా దేవుడు వాడుకున్నాడు ఆ టైం కదా కాకులను దేవుడు వాడుకున్నాడు అనేక విధాలుగా వాడుకున్నాడు ఆ టైం కానీ ఆయన అవి తీసు చూపించాడు ఆ అబద్ధ ప్రవక్త దేవుని వాకు రావటం ఏంటి ఇది ఆశ్చర్యకరంగా కదా కాబట్టి దేవుని ఆజ్ఞను గై కొనకపోయిన పోవటం వల్ల ఆయన మీదకి వచ్చిన అనార్థం చూడండి అంటే ఇక్కడ ఏం చూస్తూనే ఉంటాం మనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము మొదటి నుంచి ఏం ఏం ఏ సత్యంలో మనం స్థిరపరచబడి ఉన్నామో అది చివరి వరకు దాన్ని కొనసాగించుకోవాలా కాబట్టి ఎన్ని రకరకాలమైన ప్రదేశాలకు మనం వెళ్తూ ఉంటాం రకరకాలమైన వ్యక్తులు మనం కలుస్తూ ఉంటాం కానీ అందరితో సమాధానం కలిగి ఉంటాం అందరితో ప్రేమ కలిగి ఉంటాం సాధ్యమంత కానీ సమాధానపడి ఉంటాం కానీ కానీ వారు వారి విధానాలతో మనం సమాధాన పడం చూడండి నీతికి అవినీతి పొత్తుండదు విశ్వా అవిశ్వాసకి విశ్వాసికి పొత్తుండదు అంటాడు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు ఏ రీతి అయినా సరే ఏ విధం చేతనైనా సరే వాళ్ళ మటుకు ప్రభు చేతను అడిగించాలనే ప్రయాసం మటుకు మనకు ఉండాల ఎందుకంటే ఈ ప్రవక్త ఎంత భయంకరంగా మోసపోయినైనా ఎంత మంచి ప్రవక్త కానీ అక్కడ సింహం అతన్ని చీల్ మనం చూస్తాం కానీ గాడిది నేం చేయలే కానీ గాడిది కూడా భయపడాలి అట్లనే ఉంచునుంది కానీ సింహం మటుకు అతను చీల్ ఆయన దగ్గర నుంచింది అక్కడ ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి అంటే ఒక చిన్న అవిదేత వల్ల అంటే చూడండి ఎందుకంటే ఇవన్నీ పాత నిమ కాలలో కానీ కృత కాలంలో అలాంటి అవిధేతలు ఎన్నోసార్లు మనం పడతా ఉంటాం కదా అయిన కానీ దేవుడు మనం చేసింది చేయలే ఎందుకంటే ఆయన కృపగల దేవుడు కాబట్టి అంటే సత్యాన్ని గ్రహించాలా అందుకు ఆయన ఇచ్చింది పరిశుధాత్మ ఎందుకు ఇచ్చాడు అంటే సర్వస్వత్వంలో నడిపించడానికి సత్యాన్ని తెలియపరుస్తాడు ఏది అబద్ధం ఏది సత్యం అనేది దేవుని ఆత్మ తప్ప ఏది కూడా బయలుపరిచి ఎందుకంటే ఆత్మ సత్యం కాని అందుకు అందుకే యోహన్ భక్తుడు చెప్తా ఉంటాడు అక్కడ ఇక్కడ చూస్తాం మనము మొదటి వ్యవహన్ పత్రికలో చూడండి మొదటి వ్యవహాను మొదటి వ్యవహాను రెండో అధ్యాయము ఇరవై నాలుగో అయితే మీరు మొదటి నుండి దేని వింటిరు అది మీలో నిలవనీయుడి అంటే మొదటి నుంచి మన ఏ వాక్యంలో మన సత్యంలో మనం అంటే ఎందుకు సత్యంలో లేవని ప్రభు చెప్తున్నాడు అక్కడ కానీ అందుకే వ్యవహాన్ భక్తులు అంటాడు అక్కడ మిమ్మల్ని మోసపచ్చే వారిని బట్టి ఈ మాట చెప్తున్నా మీరు సత్యంలో ఎరిగిన వారు ఏమన్నా మీరు సత్య అయినా కానీ నేను మీకు రాస్తున్నా ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని మోసకిస్తారేమో అని కాబట్టి మోసం ఎట్లా చూడండి ఆ ప్రవక్త వచ్చింది కదా ఇలాంటి ప్రవక్త అన్నప్పుడు అక్కడే పోయింది మోసపోయిన అంటే దేవుని మీరు అబద్ధం చెప్తాడా అని ఆయన నమ్మిండి గుడ్డిగా కాబట్టి ఎవరిని మనం గుడ్డిగా నమ్మొద్దు సత్యాన్ని పరిశీలించాలా చెప్పేవారు ఎవరైనా సరే మనము దేవుని వాక్యం ప్రకారం ఉందా పరిశీలించాలా బెరియల్ పరిశీలించింది వాళ్ళు కాబట్టి చివరి కాలంలో మనుషులు పరిశీలించలేదు కాబట్టి ఏది సత్యం ఏదని తెలియకుండా ఎవరు చెప్పి ఎవరు చేసిన విధంగా వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు కానీ చూసే నీకు కనిపించే నీకు అది చెప్పలేని స్థితిలో ఉన్నాం మనం ఒక దశలో వారికి ఎందుకంటే వాళ్ళు చెప్తేమని అనుకుంటారేమో నాకంటే నీకు ఎక్కువ తెలుసా కాబట్టి అన్నారు అనరు మరే మరి ఈయన ఏసేవు కుమారుడు కాదా మరే కుమారుడు కాదా ఈయన మనతో పాటు ఉన్నవాడు కాదా ఈయనకి ఇట్లాంటి ఎక్కడి నుంచి అంటే బాహ్యాన్ని చూస్తారు మనుషులు ఈరోజు ఆత్మను చూస్తలేరు శరీరాన్ని చూస్తాను ఈ అన్నట్టుగా చూస్తాను అన్నట్టు కానీ చూడాల్సిన ఆత్మను చూడాలా నన్ను కాదు చూసేది దేవుని ఆత్మ అంటే మనుషులు ఆ స్థితికి లేరన్నట్టు ఎందుకంటే వాడు శరీరాన్ని చూస్తాడు ఈడు ఎట్లా ఉన్నాడు మంచి చదువుకుండా ఇదంతా ఇది ఈ క్వాలిఫై అయింది ఐడెంటిఫై అన్నీ అది చూస్తారు కానీ ఆత్మను చూసేవాళ్ళు తక్కువ అన్నట్టు అందుకు మోసపోతారు అన్నట్టు హృదయమే చూడాల ఆత్మను ఇది ఏ ఆత్మ ఇది దేవుని సంబంధమైన ఆత్మనా లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ అని పరిశీలించేది ఎప్పుడు తెలుసా వాక్యంలో ఉన్నప్పుడే పరిశీలించగలం ఇది సత్యమా కాదని అందుకు చాలా మంది పరిశీలించరు కాబట్టి మోసపోయి చెప్పింది నమ్మి గుట్టికి వెళ్ళిపోయి పోతా ఉంటారు అది మోసం అన్నట్టు అట్లా మోసపోయింది ప్రవక్త మంచి ప్రవక్త అంటే సాధ్యమైతే ఏర్పరిచే వారిని సైతం దుష్టుడు పారేస్తాడు వాక్యం కాబట్టి చివరి కాలంలో మనం అట్లా మోసపోవడానికి వీలేదు ప్రతిదీ మనం పరిశీలించాలా మనం ఏ గుంపులో ఉన్న సత్యంలో ఉన్నామా పరిశీలించుకోవాలా అందుకంటూ పేతురు మీ పిలుపు మీ ఏర్పాటును నిశ్చయం చేసే మరీ జాగ్రత్త పడమని చెప్పిండు జాగ్రత్త చెప్తే సరిపోతుంది కదా అంటే పోతుంది అనే విషయం కాబట్టి నిశ్చయం చేసుకోవాలా షూర్ చేసుకోవాలా ప్రతిరోజు ఇప్పుడు నేను పిలుపులో ఉన్నానా లేదా ప్రతిరోజు ప్రతిదే ప్రతి డే ప్రతి అది షోర్ చేసుకోవాలా నేను నిజంగా ఉన్నానా లేదా అనేది ఎందుకంటే అంత భయంకరమైన కాలంలో మనం ఉంటాను దుష్ట శక్తులు విద్యం నుంచి పనిచేస్తాను అపవిత్ర ఆత్మలు భయంకరంగా మనుషుల్ని పడతాని మనుషుల్ని భయంకరంగా కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలా ఆయన మొదటి నుంచి మనం ఏ సత్యంలో ప్రభులు మనం ఉండమో అదే మళ్ళీ నిలవాలా వరకు మనం ప్రాణం పోయేంత వరకు లేక మన ప్రభు తిరిగి వచ్చేంత వరకు అది మన నిలవాలి నిలవాలంట చూడండి కాబట్టి ప్రతి క్షణం మనం జాగ్రత్తగా మను జీవించాలా అని ప్రభు మనకు అది జ్ఞాపం అందుకు మనం అందుకే మన ఎందుకు ఏ రీతిగా సమర్థిస్తారంటే సమయలు ఆ సమయలు ఏమని అమలేకలు తిద్ధం చేసి మొత్తాన్ని నువ్వు ఆ దేశాన్ని మొత్తం నిర్మూలన చేసి వచ్చేసేయమంటే అతను ఏం చేస్తాడు కొన్ని గొర్రెలు తెచ్చిపెట్టుకుంటాడు మేకలు గొర్రెలు తెచ్చుకొచ్చు కొన్ని శ్రేష్టమైన తీసుకొచ్చి పెట్టుకుంటాడు కానీ దేవుని ఆజ్ఞ అయింది నువ్వు మొత్తం చెప్పి ఆజ్ఞ పాటించాలంతే నువ్వు అదిదని చెప్పడానికి వీలు చెప్పినవంటే ఆ అవిదేతను అనట్టు కాబట్టి ఆజ్ఞను పాటించుకొని అతను ఏం చేసిండు ఆ రాజుని తీసుకొచ్చిండు ఆ గొర్రెలు తీసుకొచ్చిండు అప్పుడు దేవుడు సామ్యులతో మాట్లాడిండు ఆ రాత్రి అప్పుడు ఆయన పొద్దున్న లేచి వచ్చి అడిగితే ఆ గొర్రెలు అరుపులు చప్పులు అవన్నీ కనిపిస్తూ నీ దేవుడని యహోవా నాకు విజయం ఇచ్చినంటే ఆశం పొందును కాకంటే ఇది ఈ ఈ గొర్రెల అరుపులు నేను నేను మంచి పనే చేసినా కదా నేను విజయం ఇచ్చినా కదా అందుకే తీసుకొచ్చా అంటే నువ్వు చేసింది కరెక్ట్ బాగానే ఉంది అంటే చెప్పుకోండి ఎంత ఎట్ట సమర్థిస్తున్నావు చూడండి నేను దేవుడే ఏహో కొ కదా నేను బలిగా అర్పించడానికి తీసుకొచ్చినా ఎట్ట సమర్థిస్తున్నాడు నేను దేవునికే చేస్తున్నా కదా బ్రదర్ దేవునికే చేస్తున్నా కదా సిస్టర్ అని చెప్తా కదా దేవునికే చేస్తున్నా కరెక్టే అది ఆజ్ఞ ప్రకారం ఉందా లేదా నువ్వు అనుకుంటే సరిపోదు కదా నేను అనుకుంటే సరిపోదు అది ఆయన ఆజ్ఞ నువ్వు దానికి మొత్తం నిర్మూలన చేసినావా అది ఆజ్ఞ అంతే కొన్ని తెచ్చిపెట్టుకుంటే అది అవిదే అయితే కాబట్టి అవిదే అక్కడ కానీ ఆయన సమర్థించుకుంటున్నాడు ఆ రీతిగా నేను దేవునికి బలిగా అర్పిస్తాను క్రైస్తవ జీవితం కూడా అట్లా ఉండదు అన్నట్టు ఏదన్నా కానీ సమర్థించుకుంటున్నాడు కానీ ఒక్క విషయం ఏంటంటే ప్రతి దశలో మనము జాగ్రత్తగా జీవించాలా ఈ ప్రవక్త మోసపోయిండు ఆ ప్రవక్త ప్రవక్తని మోసగిస్తాడు పాస్టర్ పాస్టర్ని మోసగిస్తాడు అందుకు మనము ఆ ఈ చివరి కాలంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో ఆల్రెడీ వచ్చేసిండు ఆల్రెడీ కానీ ఎందుకు మనకి ఈ క్షణం వరకు ఎవరిని దేవుడు మనకి చూపిస్తాడు అంటే ఆయన రాకడ దినాలు మనం ఉంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ మనము ఈ సత్యాన్ని ప్రకటించాలా ఎందుకే అందుకే మన ప్రభు సత్యముని గురించి సాక్షి ఇవ్వడానికి నేను పుట్టినానన్నాడు ఆయన ఈ రోజు మన ప్రభు ఏ రీతిగా సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చిందో ఆయన ఆయన బిడలమైన మనం కూడా సత్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి కాంప్రమైజే కావడానికి అది ఎస్ అంటే ఎస్ అని చెప్పాలా నోవ్ అంటే అది ఎట్లా నో అని ప్రేమతో మనం చెప్పాల కాబట్టి వాక్య విషయంలో మనం వేసే కాంప్రమైజ్ కావద్దు కాబట్టి మోసకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి దశలో మనం ద్వితీయ ప్రదేశ కారణంలో కూడా ప్రభు అంటాడు ప్రవక్తే కానీ కళలు కానీ వాడు పదమూడు అధ్యయనం ద్వితీయ ప్రదేశం పదమూడు అధ్యయనం ఇస్తే దేవుడే వాళ్ళు నేర్పుతుంట అక్కడ కానీ మీ దేవుడిని యహో మీరు పూర్ణ హృదయంతో మీరు పూర్ణ ఆత్మతో ఆయన సేవిస్తా లేదో పరీక్షిస్తకు అలాంటి సూచక్రియలు మహాత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఆయన పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎట్లా దాన్ని అర్థం ఎంతో నేర్పు అది ఆ దైవికమైన జ్ఞానం మనకి అవసరం కాబట్టి ఆయన ఆత్మ ఉంటే మనం మోసపో పరిశుధాత్మ మనం ఉంటే మనం మోసపో అందుకు దేవుడు అతని ఆత్మనిచ్చి లేకపోతే ఏదంటే చెప్పి నమ్మేస్తాం కానీ నీ దేవుని అభిషేకం దేవుని ఆత్మ నిలువ అబద్ధం చెప్తుంటే దేవుని ఆత్మని అది యాక్సెప్ట్ చేయని స్వీకరించడం వాటి నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తా ఎందుకంటే దేవుని ఆత్మ నీకు చెప్తా ఉంటాడు అది ఆ రీతిగా ఏది సత్యం అబద్ధం లేకుంటే గుడ్డిగా నమ్మేసి పోతా ఉంటాడు కానీ ఈయన ఈ ప్రవక్త చెప్పిన మాట విన మోసపోయిండు కాబట్టి మనం కూడా ఎక్కడైనా అలాంటి సందర్భంలో మనం బహుజాగ్రత్త కలిగి ఉండాలా పరిశీలించాలా తర్వాత ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే అబద్ధ బోధలో నుంచి మతపరమైన బోధల్లో నుంచి మనందరినీ సత్యంలో మనం నడిపించాలా కాబట్టి ఏస్ ప్రవేశ్ సత్యం ఆయన సత్యమైన వాక్యంలో మనం నడిపించాలా అందుకోసం మనం పోరాడాలా అందుకే యోగాపత్రులు అంటాడు పరిషత్తులకు ఒకసారి ఆయన ఒకసారి అప్పగి కానీ అది మీరు దానికోసం మీరు పోరాడాలా ప్రయాస్తపడాలని చెప్తాడు అక్కడ కాబట్టి సత్యాన్ని మనం ప్రకటించాలా ఎందుకంటే సత్యం చెప్పకపోతే అందరు అబద్ధంలో పడిపోతే మోసపోయి నరకాని పోతారు కాబట్టి మనం తెలుసుకున్న మనము అభిషేకం సత్యమే అబద్ధం కాదనడు ప్రభు కాబట్టి మనం ధైర్యంగా మనం చెప్తూ మనం ఉండాలా ఈ యొక్క అంశంలో మనం మనం చూడాల్సిన విషయం ఏంటంటే మోసపోవటం తర్వాత అవిధేత అవిధేయత వల్ల మోసపోయిన కాబట్టి పరిశీలించాలా ఏది సత్యం దేవుడు ఒక నాకొక రీతికి చెప్పి నీకు ఒక రీతికి చెప్తాడా అందరికి ఒకటే రీతిగా చెప్తారు కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి పరిశీలించాలా బహు జాగ్రత్త కలి మోసకరమైన లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం మోసపోకుండా మరి మన బోధలో ఉన్న అందరినీ మనం రక్షించుకోవాలా సత్తులు నడిపించాలా అలాంటి కృప ప్రభు మనకు అంగరించాలని ప్రార్థిస్తాం దేవ మా ప్రియ పర్లో గుప్తాన్ని దీనికి ఎంతో వందనే సయ్య సౌదాలు అర్పించుకున్నైనా గొప్ప ఆ ప్రవక్తనైనా ఒక యూధేశం నుంచి ప్రభా ఆ ప్రాంతానికి నిర్మించినారు కాబట్టినైనా అతను ప్రకటించినాడు ప్రభా అద్భుత కార్యం చేయడం జరిగింది అయినా అలాంటి కాలంలో మేము ఉంటుండేగా ప్రవ్వ బహు జాగ్రత్త కలిగే ప్రభావ మీ కొరకు మేము జీవించాలా ప్రభావ ఎక్కడ పోయినా ప్రవ్వ మేము మోసపోవద్దు ప్రవ్వ మేము అవిధేత చూపించొద్దు ప్రవ్వా ప్రతి క్షణంలో మీ ఆజ్ఞను పాటించాలా మీరు ఏం చెప్పిందో ప్రభావ మొదటి ఏం రాయబడిందో అవి మేము చదవాలా నేర్చుకోవాలా ఆ సత్యంలో మేము స్థిరపరచబడి అనేకులు మీ యొక్క సత్యంలో అయినా ఎక్కడ పోయినా మేము మోసపోకుండా మీరు మాకు సహాయపడండి అయినా ఎంతో మోసపోతున్నారు ప్రభు ఈ అయినా కాబట్టి వాళ్ళందరినీ ప్రభు మీకు చెంతగా నడిపించాలా మీ సత్యాన్ని మీరు నడిపించాలా అలాంటి కృప కనికరించండి ఒకప్పుడు మేము ఆ రీతి ఉన్నాం ప్రభు మీ కృప వల్ల మీ కనికరం వల్ల మీ ప్రేమ వల్ల మిమ్మల్ని రచించుకున్నారనైనా ఆ ఆ జీవితంలో నుంచి మోసం నుంచి మేమని బయట తీసుకొచ్చిన అయినా నీకు ఎంతో వర్ణ ప్రభావ కృతజ్ఞతలనైనా కాబట్టి నైనా ప్రతి క్షణం నైనా మీ వాక్యానికి మీ విధేత చూపించాలా ప్రభు ఒక చిన్న అవిజేత వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాను ప్రభు ఆ ప్రవక్తనైనా మూసపోయిన ప్రభు అయినా ఎంతో మంది మోసపోతున్నారు అయినా కాబట్టి వాళ్ళందరూ మోసపోకున్న ప్రభావ మీ సత్యం మీరు నడిపించాలా అందుకోసం మేము ప్రయాసపడాలా నా తల్లి మీరు ధైర్యంగా ప్రభావ మీ సత్యాన్ని ప్రకటించాలా కాంప్రమైజ్ కాకుండా కాబట్టి సమర్థించుకోకుండా ప్రభావ మీ ఆర్జను పాటించే మమ్మల్ని తయారు చేయమని మీరు అక్కడ సిద్ధపరచుకొనైనా ఈ నెల ఇరవై మూడో తారీఖునైనా ఒక వరిసా ప్రాంతానికి వెళ్తుంది మీరు మాకు సాయకు నడిపించండి మీరు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం అనుగ్రించండి పదకొప్ప జ్ఞానం అనుగ్రహించి సరళం చేయను ప్రభావ ఆయన ఒక మూడు నెలల పరిచేరి అంతట్లో మీరు మాకు విజయం తెచ్చండి అయినా మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభ మమ్మల్ని అయినా ఏ మాక్యం ఏ రీతిలో మేము జ్ఞానం ఆ నడిపి మాకు అనుగ్రించండి అయినా మీ వాక్ శక్తి మాకు అనుగరించండి ప్రవ్వా పరిశుద్ధులకు తండ్రి స్థాయానికి ఎంతో వందనాలు సత్యాన్ని మేము ధైర్యంగా మేము చెప్పాలా ప్రవ్వ మీరే సత్యం ప్రవ్వ మీరే నిజమైన దేవుడు అని మేము మీ దైవత్వాన్ని ప్రభ మేము ఓ ప్రభు బహాటంగా ప్రభ ధైర్యంగా ప్రకటించాలా ఆ నీకులు మీ చెంత నడిపించాలా అంటే అభిషేకం మాకు అందరికి అనుగరించమంటే అదిష్టమైన నా తండ్రి స్థాయి మెడిసిన్ విషయంలో ప్రతి విషయంలో మీ కృపదించండి ప్రభావ ఆ పిల్లలందరూ మీ సిద్ధపచ్చని జేవర్ గారిని ఇంట్లో ఇన్సిడెంట్ బ్రదర్ ని వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోవాలి కుటుంబాలు కూడా మీ జీవితం ఆశ్రయించి కంచి పెట్టండి ఆయన ఉదయం వారికి మా కుటుంబాల చుట్టూ మీ కంచి పెట్టండి వ్యక్తిగతంగా ప్రభావ మా బ్రదర్స్ ప్రభావ మా టీం సభ్యులందరి గురించి మేము ప్రార్థిస్తుంది ప్రభావ మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన నా దేవ మీ కృపరు కృప మాకు అనుగ్రహించి మా కుటుంబాల అగ్ని కంచి పెట్టండి వర్క్ కూడా ప్రభావ ఆయన లీవ్స్ అనుగ్రహించి ప్రతి ఆటంకాలు కొట్టి మీ మహిమార్గమేమో నడిపించి మీరు ఆఖరు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నైనా రాత్రి కళాశాల మాకు మంచి నిద్ర కలిగించిన అయినా చేపించడానికి సహాయపడిన మా ఆత్మను ప్రాణమును మా శరీరంలో మీకు సమర్పిస్తున్నామైనా ఏసుక్రీస్తునామను మీరే కాచి కాపాడి మీరు ఆఖరికి మనందరం సిద్ధపరచుకుంటామని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి దయగలిగిందేవా నిఘమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ కుందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఇదిగో నేను అదే కాలంలో వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచింది ప్రేమ కైస్తములు తండ్రి మా పనులన్నింటిలో మీరు సహాయకారిగా ఉంటుంది నడిపిస్తూ వచ్చినందుకైస్తం చెల్లిస్తూ సాయంకాల సమయంలో ఇట్లగా చేరి తండ్రి ఇదిగో పాట ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి కృప కైస్త్రమం చెల్లిస్తూ దాసం ద్వారా తీసుకొచ్చిన వాకి భాగాన్ని బట్టి మీ పొందనములు జాగరూకుల మీద చేయడానికి కృప చూపించండి సహాయపడతారండి ప్రఫ్ ఆ రీతిగా నేను మరి తండ్రి ముందరిన పరిచే కొరకాయ మీ పాదములు చెంత సాగిల్ పడి తండ్రి ప్రార్థిస్తూ ఉంటున్నాను మీ కృప్లో జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఇరవై తారీఖు బయలుదేరి వెళ్ళడానికి ఇరవై నాలుగో తారీఖు మాస్టర్స్ టీఓటీలో ఇరవై ఐదో తారీఖు జరిగిన సండే స్కూల్ టీఓటీ సండే స్కూల్ టీచర్స్ టీఓటీ తిరిగి ఇరవై తారీఖు ఆదివారం అయినా తండ్రి స్థానిక సంఘాలతో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి అలాగే నేను మరి తండ్రి శుక్ర తండ్రి యొక్క నేను హాస్పిటల్ అవుట్ రీచ్ కొరకు కూడా మీ పాదంత చేరి మీ సహాయం కోరుకుంటూ ఉన్నాం సహాయపడుతురండి ఆయన తండ్రి ఇదిగా మీరు నడిపింపు దయచేయండి నేను తండ్రి టీఓటీసులు ప్రత్యేకంగా మీ దాసులను బలపరుస్తున్నాను ఆయన చంద్రశేఖర్ సార్ని బట్టి తండ్రి సామాన్ని బట్టి మీ కొందనాలని ఆయన ఆస్తులను బలపరిచి టీఓటీ కొరకు సిద్ధపరుస్తారమ్మని మీ సన్నిధిలో అడుకుంటూ ఉన్నా సండే సాటర్డే రోజు జరిగినాయి సండే స్కూల్ టీచర్స్ టీఓటీ కొరకు కూడా తండ్రి బిడ్డలను సిద్ధపరుస్తారండి మీ కృప చూపించిన ఆయన తండ్రి గాసుపెల్ అవుట్ రీచ్ కొనుక్కుంటున్నారు బిడ్డలందరినీ తండ్రి వాళ్ళు పరిచి సిద్ధపరచమని మీ సన్నిధిలో పెడుకుంటూ తిరిగిన తండ్రి ప్రతి ఏర్పాటులో కూడా మీ కృపను కోరుకొంచండి ఆసులు విక్లీఫ్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో సేవకులను ఇన్వైట్ చేయటంలో ఎవరెవరిని ఇన్వైట్ చేయాలో తండ్రి మీరు నడిపింపు దయచేయండి తండ్రి టీవోటీకి రానైనా ప్రతి సేవకుని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళ హృదయాలను నేను మరి తండ్రి సిద్ధపరుస్తూ రండి నీ వాక్యానికి విధాయిత చూపినట్లు తండ్రి ఇదిగో నేను తండ్రి నీ వాక్యానుసారంగా వారి సేవా జీవితాన్ని కొనసాగించడానికి ఆరంభించి నన్ను తండ్రి నూతనమైన విధానంలో నీ సేవ చేయట కొరకాయి నిధాసులను సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నా నేను తండ్రి ఇదిగో ఎన్నో శ్రమలు కోర్చి నేను తండ్రి ఎన్నో అనానుకూల పరిస్థితుల మధ్యలో నిధాసులు సేవ చేస్తూ ఉంటున్నారు తండ్రి వారిని ఏ రీతిగా బలపరచాలో వారిని రీతిగా నేను తండ్రి నూతనమైన విధానంలో పరిచయ కొరకే సిద్ధపరచాలి నా తండ్రి నిధాసులకు మీకు పనికి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నా దగ్గర తండ్రి వంద నెలలో స్కూల్ టీచర్స్ టీవోటికి వచ్చే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మార్కృదేలను కూడా సిద్ధపరుస్తూ రండి తండ్రి ఏ రీతిగా నిర్నీ అక్కడ ఉన్న స్థానిక సంఘాలు అభివృద్ధి చెందినట్లు నా ఇంకా అనేకమైన ఆత్మలను నాయన తండ్రి మీ సన్నిధికి నడిపించేవారిగా అక్కడ ఉన్న సేవకులందరినీ సిద్ధపరిస్తూ రావాల్సిందిగా అటు పరిచయ కొరకే గత ఏర్పాట్లో కూడా మీ క్రూప్ చూపించండి మెటీరియల్ ప్రిపరేషన్ విషయంలో తండ్రి మీరే మీ సహాయం అనుగ్రహించమని మీ సన్నిధిలో పెడుకుంటూ ఉన్నా మీ క్రూప్ను కోరుకుంటూ లేకపోతే తండ్రి లీవ్స్ విషయంలో కూడా మీ సహాయం అనుగ్రహించండి చంద్రశేఖర్ సార్ని బట్టి ప్రత్యేకంగా నేను తండ్రి మరి మీ దాసునుకున్నా నేను విస్తారమైన బాధ్యతల్లో కూడా మీ క్రూప్ చూపించండి మీ పరిచయం కొరకే మార్గం మీరే ఏర్పాటు రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నా దాసుడు చక్రవర్తి గారిని బట్టి మిస్ అనేదికి వస్తుంటున్నాం నేను తండ్రి నాన్నగారికి మన తండ్రి జయరావు గారిని బట్టి మిస్ అనేది వస్తుంటున్నాం అనుమతించిన పరిస్థితిని నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకొని నేను తండ్రి మీరు బలపరుస్తున్న ప్రేమక స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి నేను తండ్రి జయరావు జయరావు గారి ఆయుష్ను మీరు పొడిగిస్తూ వచ్చింది ప్రేమకై వంద నాలుగు ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి నేను తండ్రి మరి దాసుడు చక్రవర్తి గారు పరిచయం రావటానికి ప్రతి విధమైన నేను తన అనుకూలత మీరు ఏర్పాటు చేసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నా యూనివర్సిటీలో కూడా నిదాసుతండి బాధ్యతలన్నిటిలో క్రూప్ చూపించండి సహాయపడుతూ దేవా ఆయన తండ్రి సామాన్ బట్టి మీ సన్నిధికి వస్తుంటున్నావు కూడా మరి ఆ చూపించండి సహాయపడుతూ దేవా ఆయన తండ్రి ఈ రీతిగా నేను మనతండి భాస్కర్ చేసుకోండి తండ్రి నేను ఈ రెండింగ్ పనులన్నీ ముగించుకోవడానికి తండ్రి దాసుని కూడా మీ కృప అనుగ్రహించమని మీ సన్నిహితుల్లో పెట్టుకుంటూ ఉన్న సదరవి గారిని బట్టి నేను తండ్రి ని దాసుని కూడా బలపరుస్తారండి తండ్రి తన కాంట్రాక్ట్ వర్క్స్ అన్ని కూడా ముగించుకొని నేను తండ్రి ప్రత్యేకమైన దినాల్లో నేను తండ్రి ఖాళీ క్వు మీరే కృష్ణ చూపించండి నడిపే దాచేయం జరుగుతున్న కాంట్రాక్ట్ వర్క్స్ అన్నింటిలో కూడా నిదాసుని మీరు సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఆ తండ్రిగా నిర్మ తండ్రి మధ్యలో ఉన్న దయోజనులు కూడా జ్ఞాపకం గారిని బట్టి తండ్రి నేను మరి ప్రసాద్ గారిని బట్టి కూడా మీ సన్నిధికి వస్తుంటున్నా దాసులను బలపరచండి నేను తండ్రి పరిచయడి కొరకై సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ నన్ను కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకోండి దాసులు తచ్చిన సహవాసాన్ని బట్టి వంద నాలుగు ప్రఫ్ అనేక ఆత్మీయ స్వచ్ఛాలు నాకు నేర్చుకోవడానికి మీరు చూపుతున్న కృపకై వంద నాలుగు చెల్లిస్తూ ఏ ఇదిగో దాసులు సహవాసం నేను బలపరుస్తూ వస్తుంది ప్రేమ నన్ను కూడా పరిచయ కొరకై విధమైన ఏర్పాట్లో మీ జ్ఞానం మీ నేను తండ్రి మీ నడిపింపు దయచేయమని మీ సన్నిధిలో పెట్టుకో పెట్టుకుంటూ గారిని జ్ఞాపకం చేసుకుని కృప్ చూపించండి ఆయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచమని ఈ నేను మనతీ ప్రతి పనిలో కూడా మీ సహాయం కోరుకుంటూ అయినా తండ్రి మీ నడిపింపును కోరుకుంటూ ఈ రైతుగా నిలబడతాను మీ కృప్ కలిగిన స్థల కప్పచెప్పుకుంటూ కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయము అయినా తండ్రి ఈ రీతిగా అపరిచరికొకరకు ప్రత్యేకమైన రీతిలో సిద్ధపరుస్తారామని వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ శ్రేష్ఠమైన నామంలో స్థుతించి ప్రార్థించాడు కాబట్టి కొంచెం నామ తండ్రి నమ్మకమే తండ్రి ప్రేంగులు గినిరాజా మీ పాదాలు పొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నమ్మకం ఏందేవా ప్రేంగుల తండ్రి అయ్యా మీ యొక్క మంచితనానికే మీ పొందనాలు మీ ప్రేమకే మీ ఇంతవరకు మీ యొక్క సన్నిధానానికి మీకు ద్వారా వాక్యం ద్వారా మీ నామాన్ని రచించడానికి కనిపించడానికి అనుకూలించిన గొప్పకే మీ కొందనాలు ఉదాసం ద్వారా మాట్లాడుతూ వచ్చినటువంటి ఆ యొక్క వాకిభాగాలకే మీకు చెల్లించుకుంటున్నాను అయా మీ మోసిపోయే స్థితిలో అయా నమ్మకమైన తండ్రి అయ్యా మీరు హెచ్చరిస్తూ అయ్యా నమ్మకం ఏం తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినైతే నమ్మకాలి అయ్యా మీ పాదాలకు స్తోత్రాలు మీ పాదాలు కొందనాలు చెల్లించుకుంటున్నాం నమ్మకం ఏంటండ్రి అయ్యా మీ అందు కట్టబడి వారంగా ఉండడానికి సహాయం చేయండి నమ్మకం ఏందేమా ప్రింగిల తండ్రి అయ్యా ఎప్పుడైతే మేము ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో ఎప్పుడైతే వాక్యం మా హృదయాల్లో స్థిరంగా నాటుబడుతూ అయ్యా నమ్మకం ఏంటండ్రి ఇలా ఒక సంబంధమైనటువంటి అయా నమ్మకమైన తండ్రి సతాను ఏవా సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అయా మోస క్రియలను మేము గమనించే వారం గాను అయ్యా అటు వాటి నుండి గాను అటు వాటిని జయించే వారం గానుంటాం అయా అటు స్థితి మా జీవితాల్లో ప్రతి ఒక్కరిలో నాలో ప్రతి ముఖ్యంగా అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ఎంగుల తండ్రి మహింగి గిరిరాజా చేరొచ్చిన ప్రతి బిడ్డికి మీ కొందనాలు అయా వారి పక్షాన మీ కృపను కోరుకుంటున్నాం నమ్మకం అయిన దేవా వారి భాగాన్ని అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం రెంగుల తండ్రి యొక్క సమయంలో దేవా నమ్మకమైన తండ్రి ప్రెంగుడి రాజా మమ్మల్ని సమకూర్చుటలో అయా మమ్మల్ని అయా నమ్మకం అయిన తండ్రి ఈ విధంగా మీ యొక్క పరిచర్యలు మమ్మల్ని వాడుకున్నట్లో అయా మా ఆ యొక్క దయా ఆ పనికి మీరు ఉంచుకున్నటువంటి విధానానికై మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం కేవలం మీకు మళ్ళీ నన్ను అయా మీరు ఏర్పాటు చేసుకొని అయా అనుగ్రహించినటువంటి యొక్క పాలు పంపులకై మీ కొందనాలు పెంగులు తండ్రి మీకు కలిగినటువంటి ఆ ఉన్నతమైనటువంటి సంకల్పాలు ఆ ఉద్దేశాలకై మీ కొందనాలు తండ్రి శత్రువు అటువంటి అయా ప్రణాళిక నుండి మిమ్మల్ని తొలగింపజేసేదిగా ఉండకుండా సహాయం చేయని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రింగుల తండ్రి సమయంలో అయా ప్రింగుల తండ్రి ఇరవై మూడు మధ్యాహ్నం బయలుదేరి నమ్మకం అయిన దేవ వెళ్తుండగా అక్కడ నుండి అయా ఆ యొక్క ఉన్నటువంటి చర్చకి వెళ్తుండగా కృపను అనుగ్రహించండి మార్గం అంతట్లో మీ కృపను కోరుకుంటున్నాం సిద్ధపాటుని అయ్యా మీ యొక్క పాదాలు తప్ప చెప్తుండేగా కృపణ నిగ్రహించండి సహాయం చేయండి మహింగులు తండ్రి మహింగలి గిని రాజా ఈ యొక్క సమయంలో తండ్రి అక్కడున్నటువంటి బ్రదర్ గురించి అక్కడున్నటువంటి ఇతర సహోదరులు ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో పాల్గొంపులు కలిగి ఉన్నారో వారిని బట్టి ఆ యొక్క బట్టి మీ కొందర చెల్లించుకుంటున్నాం ఆ బట్టి మీ కొందన ప్రింగులు తండ్రి ప్రయా కలిగి రాజా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసం పెట్టినా చెల్లించుకుంటున్నాం నమ్మకం ఏంటండ్రి ప్రింగులకిన రాజా మొదటి దినం జరగనున్నటువంటి పాస్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం గురించి మేము పాదాలు పెట్టుకుంటున్నాం అయ్యా నమ్మకం ఏంటండ్రి అయ్యా వారు నమ్మకమేంట్రి హింసలను అనుభవిస్తూ ఎంతో ప్రతికూలమైనటువంటి వాతావరణంలో మీ కొరకు నిలబడిన్నారు నమ్మకమే తండ్రి మేము ఎంతో కంఫర్టబుల్ లైఫ్లో జీవిస్తూ అయ్యా అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పగలిగేటటువంటి స్థితి మాకు లేదు కానీ అయ్యా మీ కృపను మి మీ దయను పెట్టి మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ఏం కలిగిన ఏ విధంగా వారితో మాట్లాడాలనో ఏ విషయాల్లో వారితో మేము చర్చించగలము అయ్యా ఆత్మ నడుపుదల అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం సమస్తమైనటువంటి అక్రతలు అవసరతలు తీర్చిబడిలాగనో కృపను అనుగ్రహించండి సేవా పరిచర్య సంఘపరిచర్య ఆయా అభివృద్ధి పొందుటలో అయా వారికి కావాల్సినటువంటి తోడుపాటులో ఏ విధమైనటువంటి మాటలు ఏ విధమైనటువంటి వాక్యం ఏ విధంగా మేము వారితోటి మాట్లాడాలను ఆయా ప్రలోక సంబంధమైన జ్ఞానమును మాకు అనుగ్రహించండి మా తెలివితోటి మా జ్ఞానంతో మా యొక్క సిద్ధపాటుతోటి మేము ఏమీ చేయలేవని ఒప్పుకుంటున్నాం రెంగిల్ ఆ దినవంతటిని మీ చేతికి అప్పగించుకుంటుండగా ఎంతమందిని అయితే మీరు సమకూర్చునైనా వారందరిని బట్టి మీ కొందనాలు నమ్మకం ఎంత శనివారం జరిగినటువంటి పరిచయంని బట్టి మీ పాదాలు పుట్టుకుంటున్నాను దేవా అయ్యా ఆ యవన స్థిరందరినీ రక్షించబట్టడానికి అయా యమన కాలంలో అయా మీ కాడి ముటానికి ముందులకు రావటానికి గ్రహించండి అయ్యా వారి ప్రతి ఒక్కరి జీవితంలో మీకు కలిగినటువంటి ఉద్దేశం సంపూర్ణంగా అయా నమ్మకం అయిన తండ్రి కావటానికి కృపను అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం రెంగుల తండ్రి అక్కడ వంటల్లో తోడ్పాటు అయ్యా ఇతరత్రీ విషయాల్లో మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి అయ్యా చక్రవర్తి రాలేకపోతున్నాడు అయ్యా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా రెంగుల తండ్రి మీరు ఆదరించండి మీరు కృపను అనుగ్రహించండి అయ్యా మీరు తాకండి లేవా చక్రవర్తికి కుటుంబ సభ్యులందరికీ అయా ధైర్యమును మీ అందరూ నమ్మకమైన తండ్రి ఆ యొక్క ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రేంగుల తండ్రి స్వస్థతపడి మా మధ్య సాక్ష్యానికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రేంగులు తండ్రి ముఖ్య రాజా యొక్క సమయంలో ఎంతమంది అయితే ఆ యొక్క నమ్మకైంది దేవ శుభార్త కర్చరీలో బట్టి మీకు అందరు ఆచరించుకుంటున్నాం ప్రింగుల తండ్రి ముఖం రాజా ఈ నమ్మకేం తండ్రి మేము పాదాలు పట్టుకుంటున్నాం తేవా మీ కృపును వేడుకుంటున్నాం తండ్రి అయా సాయం చేయండి తండ్రి ఆ యొక్క దేవా మీ యొక్క సువార్త నిమిత్తము ఏ గ్రామాలకు మేము హెల్త్ క్యాంప్స్ నిర్వహించగలను వాటన్నిటికి సంబంధించినటువంటి కృపును వాళ్ళు ప్రేమస్ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మేము బలహీనము చేతకాని కానీ అయా మీరు సమస్తమును బాగ్గా చేయగలిగిన తండ్రి మీ చేతుల్లో పెడుతుండగా కృపను అనుగ్రహించే సహాయం చేయండి ప్రేంగులకి రాజాంగులకి ఎంత తండ్రి మాకు ధైర్యం అనుగ్రహించండి తేమ జంకు భయం అటువంటి మా జీవితాల నుంచి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రేంగులు తండ్రి అయ్యా మీరు మాతోటి ఉన్నారన్న విశ్వాసంతో అయా నమ్మకం ఏం తండ్రి అయా బలం కలిగి ధైర్యంగా అక్కడ పనిచేయటానికి కృపను అనుగ్రహించండి సహాయం చేయండి ఈ అన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి నాగరాజు గారికి నమ్మక వైందేవ జావియర్ గారికి కృపను అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం వెంగళ తండ్రి వెంగళ రాజా యొక్క సమయంలో తండ్రి ఆయా ప్రాంతాల్లో ఆయా మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో తండ్రి అయా ఇటువంటి సౌకర్యం లేని ప్రాంతాల్లో అయా మీ పిలుపుని అందుకొని సమస్తమును వదిలిపెట్టి కుటుంబాలతోటి సేవ చేస్తున్నటువంటి సేవకుల్ని వాసన సాయం చేయండి వారి బలపరచండి చేస్తున్నటువంటి పరిచర్య అయ్యా అయ్యా నమ్మకం అయితే అండి ముప్పదంతులుగా అరవైదంతులుగా నూరంతులుగా ఫలించడానికి కృపణను గ్రహించండి వారి యొక్క అవసరత కృతను బట్టి మీ చేయండి నా దేశంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ దేవా మీ నామాన్ని బట్టి ఎంతమంది అయితే హింస పెడుతున్నారో అయ్యా శ్రమను నిందను అవమానమను భరిస్తూ అయాసాక్షులుగా నిలబడినారు వారిని బట్టి మీ పాదాలు పుట్టుకుంటుండగా కృపణను దేవా అయా ఆదరించండి సహాయం చేయండి కృపను అనుగ్రహించండి వేదన అనుగ్రహించం ప్రింగుల తండ్రి యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఇది భూముల్లో శరణార్థులు దిక్కులేని వారు అనాథులు అయా ఆహారము అయా దాహం తోటి ఉన్న వారి వారిని అయా నమ్మకమైన తండ్రి అనేకమైనటువంటి ప్రజలు అయా నమ్మకమైన తండ్రి ఆకలి కలిగి ఉంటుగా వారిని బట్టి పాదాలు పట్టుకుంటున్నాం ప్రింగుల తండ్రి వ్యాధిగ్రస్తులై అయా విక్లాంగులై అయా దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడుతూ అయా ఎటువంటి ఆదరణ లేని వారిని బట్టి మీ పాదాన్ని పెట్టుకుంటున్నాం అయా నమ్మకమైన తండ్రి బంధకాల్లోనూ చెరలోను అయా అహింసల ద్వారా వెళ్తున్న వారిని బట్టి మీ పాదాన్ని పెట్టుకుంటున్నాం అయా పెళ్ళు తండ్రి అనుకరించండి సహాయం చేయండి వారందరినీ మీ పాద నిరేతి పట్టుకుంటుండగా అయాగలిగిన దేవుడు తండ్రి దయగలిగిన దేవుడు తండ్రి పోషణు పోషణ ఆధారం నేనే అంటున్నారు అయా మీ పాదాలు పట్టుకుంటుండగా అయా కృపను అనుగ్రహించండి మా జీవితాల్లో మీరు చెప్పిన కృపను పెట్టి వారికి జ్ఞాపకం మమ్మల్ని ఎంతగా పోషించడానికి ఎంతగా మమ్మల్ని కనకరించడానికి ఎంతగా అమ్మాయిలా అయా ఆ కాపుతలు చూపడానికి యోగ్యమైన వారు కాదు నిమిత్తం మీరు మమ్మల్ని ఈ తరంలో నిర్మించినారో నిలిపినారో ఆయా ఆ చిత్తాన్ని మా జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా తండ్రి మహింగులకి దేవ నశించిపోతున్న ఆత్మల పక్షాన భారం అయా రగులు మా హృదయాల్లో మరించింది తండ్రి ప్రేంగులకిని రాజా అయా ఆత్మకారి మహృదయాల్లో అయా ప్రేరేపించడానికి మీ చిత్తంలో అయా మేము పనిచేయటానికి అయా తగినటువంటి రుగ్ణను తండ్రి ఒప్పుకుంటున్నాం దేవా మా బలహీనతలను బట్టి కాదు అయా మా యొక్క అయోగ్యతలను బట్టి కాదు కాదు అయా మీ అందు అయా మేము సమస్తముని చేయగలవుతాండి రూపను అనుగ్రహించండి దేవా సాయం చేయండి తండ్రి నమ్మకైంది దేవా ప్రేమండి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం లేదా త్వరలో రాని ఉన్నారు దేవా వ్యక్తిగత సాక్ష్యాలు కుటుంబ సాక్ష్యాలు సాక్ష్యాలు అయా కట్టబట్టని కృపిను అనుగ్రహించి కాదు ప్రేంగులు తండ్రి ఇంతవరకు మీరు అనుగ్రహించిన కృపను పెట్టి దయని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటూ అయాబెట్టి వాడిని పనికి మళ్ళీ వాడిని మరికసారి ఆశ ఎందుకు వస్తూ మేము వైపు చూస్తూ నమ్మకం అయిందేవా ప్రేంగులు తండ్రి మీ యొక్క నమ్మకత్వానికే మరికిసారి మీ కొందనాలు చెల్లించుకుంటూ వేసే క్రీస్తు వారి పరిశుద్ధమైనలో కొద్ది ప్రార్థన పరుషోధుర తండ్రి మీకు వందనాలైనా మహోన్నతులకు దేవ స్తోత్ర స్తోత్రాలు అర్పించుకుంటున్నప్పుడు ఇంతవరకు మీరు మాకు సైకిలో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలను అయినా ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభావ మీ సన్నిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలను అయినా మరి విశేషంగా ప్రభావ కుసుమా ప్రాంతం గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కడ మేము వెళ్తున్నాగా తండ్రి మళ్ళీ మీకు దూతల కాపులు దయచేసి నడిపించండి మార్గం సరళం చేయండి ప్రతి డీమన్ స్పిరిట్స్ ని గర్దిస్తున్నాం అక్కడి నుంచి వాళ్ళు దేనికి వెళ్ళిపోండి ఎస్సు కృషానం మీకు ఆజ్ఞాపిస్తున్నాం ప్రభావ మీరే సహాయకులు నడిపించండి పరిశుధాత్మ నడిపింపు దయచేయండి ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి దీని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందుకోలాగిన మీ యొక్క తను సన్నిధి మాతో పాటు నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా రాత్రి మాకు మంచి ధర దయచేయండి ముఖ్యంగా చేయరావు గారి గురించి ప్రార్థిస్తున్నాను కాబట్టి చేసిన అద్భుతాన్ని బట్టి మీకు వన్నాడు ప్రభావ దుష్టుడు ఎన్నిసార్లు అతని కొట్టి నీకు చూస్తున్నా కానీ మీరు కావచ్చి కాపాడుతున్నందుకు మీకు వదనాలని నైనా అవును ప్రభావం మీ బిడ్డల్ని ఎప్పుడు మీరు విడిపి విడవరు తండ్రి నేను ఎండలు విడవను ఎట పైన అని ఆ వాక్యాన్ని అతని జీవితంలో నెరవేర్చి తండ్రి తిరిగి మరొక అవకాశం అనుగ్రించండి సాక్షి నిలబెట్టండి నాయన వారి కుటుంబంలో సమాధానం దించండి దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తానన్న వాగ్దాన్ని నెరవేర్చి మహిమంత మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభావ బ్రదర్స్ అందరి గురించి ప్రార్థిస్తున్నాం శ్యాం బ్రదర్ గురించి నారాజ్ బ్రదర్ గురించి భాస్కర్ బ్రదర్ గురించి ప్రసాద్ బ్రదర్ గురించిస్మస్ బ్రదర్ గురించి రవి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం చక్రవర్తి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం వారి కుటుంబీకులను ఆశ్రయించండి చుట్టూ అన్నీ కంచి పెట్టండి మీ కాపులా దయచేయండి మేము సేవ నిమిత్తమై వెళ్తుండగా మీరు తండ్రి ఆ కుటుంబాల చుట్టూ మీ దూతలను కాపుదల ప్రార్థిస్తున్నాం వాడు ముట్టడానికి వీల్లేదు ఏ కుట్టు వెహికల్ అని